అదే అందాం అనుకున్నా ఏదైనా మీకు ఎంగేజ్మెంట్ ఉండేనా అని ఈసారి ఈసారి అది వింటాను జనరల్ గా క్లాసుకి క్లాస్ చీట్ల నేను కానీ ఈవేళ తప్పనిసరి అండి క్లాస్ మొదలు పెట్టి ముందు కూడా మీకు చెప్పేసి క్లాసు మొదలు నేను అంటూ ఉంటా పురాణము అని ఉంటా అంటే ఏదో పురాణం అనేది ఏదో ఫ్యాడ్లీగానే చెప్పానండి మీరు అనుకోవద్దు నా కంట పుస్తకం ఒకటి కంట ఇది నేను చెప్పే పాయింట్ని ప్రూవ్ చేసుకున్నాను ఈ పురాణం పేరు రమణ పురాణము పుస్తకం పేరు రమణ పురాణము దీనికి శివపురాణం అని పేరు పెడదాం అనుకున్నారు అంటే రమణ శివుని యొక్క అవతారం అలా ప్రారంభం అవుతుంది శివుడు అంటే మామూలు శివుడు కాదు అరుణాచరణ శివుడు అంటే ఆ శివుడు వేరు శివుడంతా ఒకటి కాదు అరుణాచల శివుడు వేరు ఇప్పుడు ఆంజనేయు అభయాంజనేయుడు వేరు వీరాంజనేయుడు లేరు మరో అలా వేరు వేరే అంతా భేద బుద్ధి అయిన సో అరుణాచల శివుని యొక్క అవతారం ఆ అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది రమణ పురాణమే పుస్తకం ఈ పురాణం రాసింది ఎవరో కూడా ఉంటుంది కాబట్టి వ్యాసుడు అరుణ పురాణం రాసిన ఆయన వ్యాసుడు ఆయన శివపురాణం అని పేరు పెడదాం అనుకున్నారు అనుకునే శివపురాణం ఇప్పటికే ప్రసిద్ధిలో ఉంది కాబట్టి ఆ పేరు కాకుండా రమణ పురాణము అని పురాణంలో ఉన్నట్టే ఉంటుంది దేవతలందరూ ఒకచోట కూడి పురాణం ఎలా ఉంటుంది అత్యంత ఉత్సాహంతో నిరీక్షించి కడకు ఆనందించే అమృతమయమైన చూపులు గల ఉమాదేవితో పద్దెనిమిది గణములు కనువార గాంచగా కొలువై ఉన్నాడు అని అలా మొదలుపెట్టి మాకు జిజ్ఞాసువులైన భక్తశ్రేష్ఠుడు అవగతం చేసుకునేట్లుగా ఆచరణయోగ్యం చేసి చూపించాలి అనేదో కోరారు అని ఆ విధంగా అరుణాచలేశ్వరుడు యొక్క అవతారము తర్వాత ఒక రాజు ఉంటాడు పాండ్యరాజు తర్వాత ఆ రాజుకి మాణిక్యవాచకులు అని ఒక భక్తుడు ఉంటాడు మళ్ళీ ఆ భక్తుడికి ఆ రాజుకి విరోధం వస్తుంది ఆ ఒక మహిమ వస్తుంది ఆ రాజుకి ఆ భక్తుడు గుర్రాలన్నీ అందజేయాల్సి ఉంటుంది అందజేయలేకపోతే రాజు జైల్లో పెడతానంటాడు అప్పుడు శివుణ్ణి ప్రార్థిస్తే శివుడు గుర్రాలని పంపిస్తాడు ఆ గుర్రాలని ఆ రాజుకు కానీ రాత్రి ఆ గుర్రాలన్నీ కూడా నక్కలు తోడేళ్ల అయిపోయి జనుల్ని భక్షిస్తాయి అప్పుడు రాజు మోసం చేసేదని కష్టపడతాడు అప్పుడు ఈయన్ని మళ్ళీ జైల్లో పెడతాడు ఇంకా పోతూ ఉంటుంది నీకు ఒక గుర్రానికి చదివేందు రమణ పురాణం ఆ రుణాచలేశ్వరుడు అవతారమే రమణుడు ఆ రమణుడు ఎలాగ అవతరించాడు ఏం చేశాడు అంటూ అది అలా వస్తుంది రమణ పురాణం అని దీన్ని రమణ హైదరాబాద్ వాళ్ళు చాలా శ్రద్ధగా ముద్రించారు దాన్ని ఒరిజినల్లీ తమిళంలో రాసిన దాన్ని తమిళమో సంస్కృతము దాన్ని తెలుగులో ముద్రించారు రమణ కేంద్రం పెట్టుకున్నందుకు ఏదో ఒకటి ముద్రించాలి కదా అదంతా ఎందుకు చెప్పారంటే ఇప్పుడు రమణ కేంద్రము ముద్రణ అలాంటి పురాణం అనే దాని గురించి నేను చెప్పిన భావాలను కన్ఫర్మ్ చేస్తూ మనం ఎదుర్కొండగా ఇట్ హెస్ నమణా టీచింగ్స్ ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ కన్వర్షన్ ఆఫ్ రమణ ఫిలాసఫర్ ఇన్ టు థియలాజికల్ కాన్ ఆల్రెడీ చేశారు కదా ఆయన స్కంద్ అవతారం ఈ అవతారం ఉంది ఆ అవతారం ఉంది ఆల్ దట్ సో దిస్ ఈస్ హౌ థింగ్స్ హ్యాపన్ నేను చాలాసార్లు చెప్తూ ఉంటాయి అని చెప్పను నేను మీకు ఏ ఐదు ఏదో చేతస్తావు అలాగే చెప్తాడని అనుకుని పోతారేమోనని అలా కాదు ఇలా అది ఇవి చూపిన తర్వాత సో ఇదంతా చదివి కథ చదివి వినిపిస్తే ఇప్పుడు కళ్ళు తిరిగే అవకాశం ఉంటుంది అవును సో ఆత్మగుణముల యొక్క అతిశయమును ఎవరైనానో వర్ణించగా కథలో భాగమే సో చాలా చిత్రంగా ఉంటుంది కథ మార్కల్లేదు పదహారు అయితే మొత్తం అంతా పురాణంలో నడుస్తూ తర్వాత శతకము రమణ శతకము శ్రీ శతకము సంథింగ్ లైక్ శ్రీ రమణ అవ్వరు నుండి క్రిందటి రాత్రి దొంగిలించిన ఆమె స్వంత వస్తువునే మరుదినము ప్రజల సమక్షమున నింది సభలో ఆమెకు తిరిగి ఇచ్చి పారి మహాదాతను సంతోషపెట్టాడు అట్లే నేను నా స్వంత వస్తువు ఆత్మ వస్తువును సాక్షాత్కరించుకున్నాను అంతే అలాగే పురాణంలో భాగంగా సో మెనీ థింగ్స్ హ్యాపీన్ వీక్షణ క్రీడ దానికి తమిళలో తిరుకన్నోకం అని అది తెలుగులో వీక్షణ క్రీడ అని అనువాదం చేశారు అంటే ఆయన అలా కలతూ తీసుకుంటే ఇదవుతూ ఉంటుంది తిరుచిత్రం బలం అది ఇంకొకటి పురాణం వెరీ ఇంట్రెస్టింగ్ ఇప్పుడు మీరు రమణ ఉపదేశదారం పాఠం చెప్పారనుకోండి ఎవరికే అక్కర్లేదు ఇది చెప్పండి మీరు ఉత్సాహంగా ఎవరో ఇచ్చారు రమణ భక్తులు ఎవరో ఇచ్చారు రాజు లేదు సార్ని చూసి మీ అందరి ముందు ఒకసారి ప్రయత్నించారు ప్రదర్శించారు ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓంష్ణరి కరుణాహరి శంకరం లోపశంకరం ం సహనా సహనోర్నస్సు సహ దీర్యంకరీ సహిస్వప్నో భూమోకమతిక్రామతి మృత్యోపాదవాచ్య సత్వ ఆత్మనో విజ్ఞానస్ అర్థం పరికల్ప్యసఃపురుషస్ నిర్వాణే క్యార్థం పురుషార్థద్ధసిద్ధాంతము ఆత్మోేదము అనే దిశలో నడిచే ఆత్మసాక్షాత్కారం కాదు ఆత్మోేదం మొత్తం స్కీమ్ అంతా సేమ్ ఉంటుంది సేమ్ స్కీమ్ ఉంటుంది అష్టరథ చారిత్రము అంటే అహింస మొదలైన ధర్మ సత్యపాలనము ఇత్యాలు ఉంటాయి ధ్యానము మెడిటేషన్ శ్రవణ శ్రవణం ఉంటుంది శ్రవణ వనరుల అన్నీ ఉంటాయి అన్నీ ఉంటే ఫైనల్ గోల్ ఏమిటి ఆత్మ సాక్షాత్కారము అంటే వేదాంతి ఆత్మోచ్చేదము అంటే బాగుంటుంది ఉచ్ఛేదము అంటే ఊడగొట్టేయడం ఉడా లేనా లేకుండా చేసేదాం ఆత్మ లేకుండా చేసేది అది బౌద్ధము ఆత్మను సాక్షాత్కరించుకుంటే వేదం స్కీమ్ ఒక్కటే సో కాబట్టి ఆత్మోచ్ఛేదమే చేసి పారిస్తే ఇది మోక్షమనే పురుషార్థం ఎవరికి పురుషుడే లేకుండా పోతే మోక్షమనే పురుషార్థం ఎవరికి ఇప్పుడు తలకిపోటు వచ్చిందంటే తలని అస్తే తలపోటు పోతుంది ఎవరికి ఎవరికి పోతుంది అని అనుకోవడం తలను అరికేసాయని అనుకోండి ఎవరికి తలపోటు పోవాలో వాడే వినకుండా అయిపోతాయి అప్పుడు ఎవరికి పోతుంది తలపోటు ఎలాగంటే సిద్ధాంతాలు వస్తూ ఉంటాయి ఎస్తి పునః అస్థి అనేకార్థదర్శి విజ్ఞానం వ్యతిరేక ఆత్మా అది బౌద్ధ సిద్ధాంతాన్ని ఖండించిన తర్వాత వేదాంత సిద్ధాంతాన్ని చెప్తున్నారు ఎస్య పునః ఏ వేదాంతి అయితే ఆత్మా అస్థి ఆత్మ ఉన్నది ఆత్మోచ్ఛేదం కాదు ఆత్మ అస్థి ఎటువంటి ఆత్మ విజ్ఞానం వ్యతిరిక్త విజ్ఞానం అంటే బుద్ధి బుద్ధి కంటే వ్యతిరిక్తం బుద్ధి కంటే దిష్టి ఏ ఏమిటి దాని స్టేటస్సు సాక్షి అనేక అర్థ విజ్ఞానము అనేకము విజ్ఞానం అనేది ఒక్కటేం కాదు కదా ఇప్పుడు విజ్ఞానంలో సాక్షి ఎన్ని ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయి వందలు వేలు లక్షల రకాలు ఉంటాయి వాటి అన్నింటినీ సాక్షిగా దర్శించేది ఇంద్రియములు వాటి జ్ఞానములను సాక్షిగా దర్శించేది జగత్తును సాక్షిగా దర్శించేది ఇది అనేకార్థ దర్శనం ఆత్మ సూర్యుడు అంటే సూర్యుడు ఏమి చెయ్యదు అన్నింటినీ ఉంటాడు అయితే చూడడము అంటే ఈ చూడడాన్ని మీరు యాత్ర అర్థం చేసుకోవాలి ఇప్పుడు దీన్ని నేను చూస్తున్నాను అన్నట్టు కాదు మోడ్ అంటే ఇప్పుడు దీన్ని నేను చూస్తున్నానే తప్ప దీనికి శక్తిని నేను ఇవ్వటరలేదు కానీ మనస్సును నేను చూస్తున్నాను మనస్సుకు వెలుగు నేనే ఇస్తున్నాను దేహాన్ని నేను చూస్తున్నాను దేహానికి ప్రాణశక్తి నాను నేను చూస్తూ జగత్తును నేను చూస్తున్నాను జగత్తుకు కావాల్సిన ప్రకాశం అంటే ఎముక నా నుండే వస్తుంది నేను చూడకపోతే జగత్తు ఉండదు ఇంద్రియాలు ఉండవు ప్రాణం ఉండదు మనస్సు ఉండదు కాబట్టి సాక్షి అంటే విట్నెసింగ్ ఎంపవరింగ్ ప్రెసెన్స్ ఇట్స్ ప్రెసెన్స్ ఇట్స్ ఎంపవర్ సింగ్ ఫట్ ఆల్ ఇట్ విట్నెస్ అటువంటి ప్రెసెన్స్ ఇప్పుడు మహారాజు గారు ఒకటి చేసి చూశారనుకోవాలి ప్రేమగా వాడి జీవితం ధన్యమైపోతుంది సార్ వాడికి కావలసిన సమస్యలు అన్నీ తీరిపోతాయి ఆ మహారాజు గారు ఏం చెప్పక్కర్లా అలా ప్రేమగా రెండు నిమిషాలు చూసి అలా నిష్ణి నమార్ చెప్పేసి చూసి గొడవ అతను ఎంత బుద్ధిమంటుందో అని ఓ మాట అన్నారు ప్రశంసించారు అతనికి ఏదైనా ఒకటాటం చేయని చెప్పక్కర్లా ప్రశంసిస్తే సార్ ప్రశంస కూడా అక్కర్లా ఇంగితము తెలిసిన అమాత్యుడైతే మహారాజు గారు ప్రేమగా చూసి శుభం అని అంతే అమాత్యుడు వెంటనే ఇంగితాన్ని గ్రహించి అతని క్వాలిఫికేషన్ ఏమిటో తెలిసేసుకుని అతన్ని మంచి పొజిషన్లో పెట్టేస్తుంది ఎక్కువ అలాగే సూర్యుడు దేనిని చూస్తే అది ఎంపవర్ అవుతుంది సూర్యుడు మొక్కను చూశాడు అనుకోండి ఆ మొక్క చక్కగా ఉంది అటువంటిది సాక్షిత్వం అంటారు ఇట్ It is the illuminating, empowering, uninvolved witness. Illuminating, too. Illuminate, empowering, involved, that is the Sakshi Atma. That is the Atma. When you are in this situation, you will have a very good knowledge. ృష్ట స్మరణ దుఃఖ సంయోగ వియోగాలి సర్వమేవా నేను ఆత్మస్వరము కూడాను ఇప్పుడు జీవితంలో దుఃఖము ఉన్నదా లేదా ఉన్నది ఎటువంటి దుఃఖముతో సంయోగము అజ్ఞానం చేతనం అజ్ఞానం చేత దుఃఖముతో సంయోగము జ్ఞానం చేతనం దుఃఖ సంయోగ వియోగం శ్రీకృష్ణుడు అలా అన్నాడు యోగం అంటే ఏంటంటే యోగం దుఃఖ సంయోగ వియోగం యోగం ఏగం అంటే ఏదో శ్లోకం దుఃఖముతో వియోగం కాదు దుఃఖ సంయోగంతో వియోగం దుఃఖం అంతఃకరణంలో ఉంటుంది దాంతో వీళ్ళకి అజ్ఞానం చేత సంయోగం ఏర్పడుతుంది తాదాత్మ్యం వల్ల తెలుసుకుని సాక్షిభావంతో ఉంటే వినియోగం ఏర్పడుతుంది అంతే అదే దుఃఖ వినిక్తి కాబట్టి దుఃఖముతోటి సంయోగము అజ్ఞానం చేత జ్ఞానం చేత దుఃఖంతో వినియోగం ఎటువంటి దుఃఖము దృష్ట స్మరణ ముందు ఇప్పుడు కంటి కనబడుతూ ఉన్న దుఃఖం ఒకటి గతాన్ని గుర్తు చేసుకుని కలిగే దుఃఖం ఇంకొకటి దుఃఖంలో ఇప్పుడు ఎదుర్కొన్న వాళ్ళు ఎవరో మనం చెప్పిన పని చేయలేదు లేకపోతే ఏదో పరుషులంగా మనమేదో నింద వేసేయడం అనేది దుఃఖం పాతది గుర్తు చేసి నేను యూనివర్సిటీలో చదివే రోజుల్లో ఏదో అయింది ఒక ఆయన పెద్ద ఆయన ఒక ఆయన దగ్గరికి వచ్చాడు నేను యూనివర్సిటీ చదివే రోజుల్లో అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయిని మళ్ళీ నలభై తర్వాత కలిసి చూశాను నా మనస్సు అంతా కలుషితం అయిపోయింది మీరు నేను ఏం చేయాల నేనున్నాను నీ మనస్సు కలుషితంలో దిగుతుకో ఆవిడ మనస్సు కూడా కలుషితం చేసి ప్రయత్నం చేయకూస అంటే కాదు టెలిఫోన్ నెంబర్ అది ఆల్రెడీ సంపాదన అదే అలాంటి పొరపాటు అంతటి కాదు ధనుడు వల్ల ఆకు తెలుసు ఆవిడేదో ఆవిడ జీవితం ఆవిడేదో జీవించుకుంటుంది ఆవిడ సుఖపడుతుందో దుఃఖపడుతుందో మనకు తెలియదు తెలియని అక్కలేదు మ్యారేజ్ అయిపోయింది పిల్లలు వాళ్ళు ఉన్నారని నేనే చెప్తున్నాడు ఆవిడ కూడా అరవై డెబ్బై ఏళ్ళు వచ్చాయి మించే డెబ్బై ఏళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఆ గతానంతా కూడా తగ్గి తీసి కిలికి అక్కడ పాడు చేస్తే ఆవిడ జీవితాన్ని కూడా చదువు ప్రయత్నం చేయపు ఎందుకంటే ఆవిడ నా క్లాసులు అటెండ్ అయ్యి అందుబోధ దీనికి వేదాంతం అక్కర్లేదు ఏమక్కర్లేదు పాప ఆవిడ వేదాంతం చదువుకుంటాయి కాబట్టి సో ఇలాంటి గతాన్ని స్మరించి దుఃఖం ఏమన్నా విశాఖపట్నం వెళ్ళా రెండు రోజులలో ఎక్కడో ఒక అందుకు వెళ్ళాను నాలుగు వేలు కలుపుకుని వెళ్తాను నా లక్షణం అలాగే ఆప్టివైజేషన్ ఎవరో ఒకళ్ళని చూడాల్సి వచ్చింది వాళ్ళు నన్ను గత పదిహేను అడుగుతున్నారు వాళ్ళకి విసిడేలా లేదు ఈ నేను ఈసార్లు అడిగేము ఎప్పుడు దాని కూడా అనుకోలేదు వాళ్ళు చాలా మంది అలా అనుకుంటారు వాళ్ళు అది కూడా అనుకోకుండా మళ్ళీ ఇంకో రకమైన అప్లికేషన్లో పడేస్తారు వాళ్ళు ఏం చేశారంటే నా దగ్గరకు వచ్చి పుస్తకాలు మూసుకుని పోయి అవన్నీ మా దగ్గర మా భక్తులందరికీ పంచిపడుతున్నామని నాకు రిపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు ఏమైనా వాళ్ళందరూ నా పుస్తకాలు పారాయణ ఉద్దేశిస్తుంటే అన్ని వెళ్ళకపోతే న్యాయమే ఉంటుంది ఈ లోపల ఫ్యామిలీని చూడాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అలానే నేను కాకినాడ రమ్మన్నా వాళ్ళు రాలేకపోయినారు సరే అందించిన కలగాప్రం వేసి విశాఖపట్నం వెళ్ళాను ఏదైనా చూస్తారా అండి ఆ చూస్తాను ఒకసారి ఆంధ్ర యూనివర్సిటీని చూస్తారని చెప్పేసి వీళ్ళు కాట్లో పెట్టింది ఆంధ్ర యూనివర్సిటీ అంత చూసి బయటకు వచ్చేప్పటికీ హృదయం అంతా భారంగా అయితే అదొక దుఃఖం ఏది దుఃఖం నాకు వచ్చినడానికి ఉంది లేదా సంథింగ్ అదే అదే ఉంటుంది దృష్ట దుఃఖంతో సంయోగం స్మరణం చేస్తే వచ్చిన దుఃఖంతో సంయోగం సంయోగం తర్వాత వియోగం ఇదంతా కూడా ఉపయోగం ఇదంతా యుక్తియుక్తముగానే ఉన్నది ఎందుకని ఆత్మ అనేది ఒకటి ఉంది కాబట్టి దానికి సంయోగం దానికి వియోగం అజ్ఞానం చేత దానితో సంయోగం జ్ఞానం చేత దానితో వియోగం ఆత్మే లేదనుకోండి ఎవరికి దుఃఖ సంయోగం ఎవరికి దుఃఖ వినియోగం అన్య సంయోగ నిమిత్తం కాలుష్యం సద్వియోగ నిమిత్త ఆత్మకే కాలుష్యం అంటే యథార్థమైన కాలుష్యం కాదు స్వతహాగా ఉన్న కాలుష్యం కాదు అజ్ఞానం చేత అన్య సంయో అదంతా ఇప్పుడు చెప్పరు ఇప్పుడు ఉంటే బౌద్ధవాదానికి ఎంత అవసరమో అంతే చెప్తారు అజ్ఞానం చేత నేను యాడ్ చేస్తున్నా మీకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అన్య సంయోగము వలన ఆత్మకి కాలుష్యము ఇప్పుడు మీరంటారు మనస్సు ఏం బాగుండట్లేదండి అంటారు నేను అంటాను మీరు మంచిగా ప్రాపంచిక విషయములను అన్నిటినీ విస్మరించి దేహము ఇంద్రియములు మనస్సు అనే కూడా విస్మరించి మీ స్వరూపంలో మీరు విడిచి ఉండండి ఇప్పుడు ఏమవుతుంది కాలుష్యం మనస్సు యొక్క కాలుష్యం ఏమవుతుంది పోతున్నాం ఆ పని చేయడం చేత కాకపోతేనే కాదు నేను ఇలా చెప్పగానే మేము మరి సంసారంలో ఉన్నాం కదండి అలాగే దీనికి సంసారంలో ఉండడానికి సమాధానం లేదా రంగివాడ యూ కెన్ డూ ఇట్ ఐ మే నాట్ బీ ఎబుల్ టు డూ నేను సన్యాసం కాబట్టి నేను చేసేస్తానని మీరు అనుకుంటారు మేము సంసారంలో మేము చేయలేము అని నేను అనుకుంటా యువర్ జస్ట్ ఈ ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్ నాట్ అవుట్ సన్యాస ఆరు గృహస్థ ఇట్ ఈ హౌ మచ్ ఇన్స్లేవ్డ్ యువర్ సెల్ఫ్ టు దిస్ ఇమాజినేషన్ ఈ సంసారం కల్పనకి ఏ ఎంత వరకు మీరు బంధులేకపోయి ఉన్నారు అంతే అదే ముఖ్యం అంత పెద్ద బంధం లేదండి ఏదో నడుస్తూ ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని పక్కన ధ్యానంలో కూర్చోవచ్చు సన్యాసము గృహస్థ విశ్రాంతి లేదండి ధ్యానంలో కూర్చోలేకపోతున్నాను దెన్ యు నీడ్ సమగ్ర ప్రాక్టీస్ చేయాలి కాబట్టి అన్య సంయోగ నిమిత్తమైనది కాలుష్యము తద్వియోగ నిమిత్తమైనది విశుద్ధి అర్థమే అర్థం అంతా మురికి పడిపోయేది మురికి మురికి పడ్డాయి దాని అర్థం లేదు తడిబడిగుడ్డ తీసుకుని తూలి చేసేది కాబట్టి ఆత్మ అనేది ఒకటి ఉండాలి ఒక సత్స్నాతము ఉండాలి అంటే దానికే బంధము దానికే మోక్షం దానికే దుఃఖము దానికే సుఖము అన్ని దాని తిరుగుతూ ఉంటాయి శూన్యవాది పక్షస్సు ప్రమాణ విప్రతిషిద్ధి నాదరే ఇంతవరకు విజ్ఞానవాది పక్షాన్నే నిరాకరించారు విజ్ఞానవాది పక్షానికి శూన్యవాది పక్షానికి తేడా పెద్ద ఎక్కువ కానీ చిన్న తేడా ఉన్నది విజ్ఞానవాదికి విజ్ఞానము తత్వం అతి తత్వం కానీ ఆ విజ్ఞానం క్షణికం క్షణికమైన విజ్ఞానానికి శూన్యానికి మధ్య దూరం అంటున్నట్టు విజ్ఞానవాదని అడిగారు ఒక విజ్ఞానానికి మరో విజ్ఞానం క్షణికం కదా విజ్ఞానం కలిగింది పోయింది ఇంకో విజ్ఞానం కలిగింది పోయింది ఈ మధ్యలో ఏముందని అడిగారు ఈ మధ్యలో ఏముంది చూడండి మధ్యలో ఆత్మ ఉన్నది అని కనుక చెప్పాడు అనుకోండి వాడు అద్వైతాడు కాబట్టి మధ్యలో ఏమీ లేదన్నాడు అనుకోండి వాడికి శూన్య వారికి తేడా ఏముంది ఇంకా ఎంత పెద్ద తేడా ఏదో ఒక సర్వంత చిన్న మైనూట్ డిఫరెన్స్ పెట్టుకుని ఇప్పుడు సమాజ్వాది పక్షానికేనూ భాసపా ఏదో ఇంకొక బహుజనపాది పార్టీ చేయ పక్షానికేనూ తేడా తర్వాత నితీష్ కుమార్ పక్షానికేనో లాలూ ప్రసాద్ పక్షానికి తేడా ఏముంది ఇవన్నీ కూడా ఒకే లోహియా గారి సోషలిస్టు నుంచి వచ్చిన పక్క పార్టీ లేదా ఇంకా ఒకసరతో తేడా ఒక చిన్న ఆ తేడా కూడా సిద్ధాంతంలో ఉందని నేను అనుకోను పేరును బట్టి వచ్చిన తేడా ఈ బౌద్ధ వర్గాలన్నీ అలాంటిదే ఎనర్బీది రైట్ ఎగ్జాంపుల్ కాబట్టి విజ్ఞానవాది పక్షానికి శూన్యవాది పక్షానికి ఎంతటి తేడా అంటే విజ్ఞానం అనే తేడా ఉన్నది ఆ విజ్ఞానం క్షణికమని నువ్వే అంటున్నావుగా దాన్ని నువ్వే తోసిపుచ్చేసినట్టు అయింది విజ్ఞానం లేనప్పుడు ఏముంది ఆ క్షణంలో క్షణంలో విజ్ఞానము మరుక్షణంలో ఏమిటి శూన్యము అయిందిగా అదే కాబట్టి విజ్ఞానవాద పక్షాన్ని తిరస్కరిస్తే ఇంకా శూన్యవాద పక్షాన్ని నిరాకరించినట్టే అయినది కాబట్టి విజ్ఞానవాద పక్షాన్నే మేము ఇంకా శూన్యవాదం అనేది ఉంది చూసారా అది మరీ అధ్వాన్నం కనీసం ఇక్కడ విజ్ఞానము సుఖము దుఃఖము ఎంతో కొంత ఎక్స్ప్లెయిన్ చేయడానికైనా ఉంది అక్కడ అది లేదు కాబట్టి శూన్యవాద పక్షము సర్వ ప్రమాణ విప్రతిషిద్ధ ప్రత్యక్షము ప్రత్యక్షము అనుమానము శబ్దము అనుభవము వీటన్నిటికీ కూడా అపోజుడు శూన్యము ఎందుకంటే శూన్యము నిర్ధారితం అవ్వాలా శూన్యము నిర్ధారితం అవ్వాలంటే సాక్షి చైతన్యం లేకుండా శూన్యము నిర్ధారితము కానే కాదు దీని మీద ఒక ఆర్గ్యుమెంట్ ఉంది శూన్యము తత్వము అని శూన్యం వచ్చి చెప్తున్నా నువ్వు చెప్తావా శూన్యం వచ్చి చెప్పదు కదా ఎందుకు చెప్పదు అది శూన్యం కదా శూన్యం వచ్చేలా చెప్తుంది శూన్యం అది స్వయంగా శూన్యం వచ్చి చెప్తే అది శూన్యం అవుతుంది కాబట్టి శూన్యం వచ్చి చెప్పదు నువ్వు చెప్పాలి మరి నువ్వు చెప్తే శూన్యం అక్కడ నుంచి నువ్వు ఉన్నావు కదా శూన్య అక్కడ శూన్యం తత్వాలు అవుతుంది కాబట్టి ఈ సర్వ ప్రమాణ విరోధమే శూన్యవాదములకు లక్షణము ఆ కాదు అచల సిద్ధాంతం ఆత్మవాదమే ఆత్మ అచలము అని చెప్తారు శివరామ అచల సిద్ధాంతం అద్వైతంలో చిన్న శాఖ కొంచెం అద్వైతాన్ని కొంచెం ఎక్కడక్కడ నీటిలో నొక్కి కొంచెం మార్పు చేసి దానికి అచేలానే అచలాన అద్వైతం అంటూనే అంటారు కదా వీళ్ళు అష్టమానో అచలం అచలం అని అంటూనే ఉంటారు అచలంబనే మాటని హైలైట్ చేసి అది వేరే పక్షం అని పెట్టారు ఇప్పుడు రమణ గారు అద్వైతమును వేరే అద్వైతం ఒకటేనే కదా వాళ్ళని అడిగితే వాళ్ళు ఒకటి కాదంటారు ఎందుకంటే రమణ వేరు ఏ వాన్ ఇట్ ఈజ్ రమణ ఇట్ ఈజ్ రమణ సిద్ధాంతం శంకర సిద్ధాంతం కాదు శంకర సిద్ధాంతం కంటే కొంచెం మార్పు చెప్పు ఉన్నాయి దేంట్లో అని వాళ్ళు అలా మెయింటైన్ చేస్తారు ఎందుకంటే దేవాన్ టు గివ్ రమణ ఆ నామానికి ఆ రూపానికి ప్రాముఖ్యం ఇస్తారు అదే నాలాంటి పూర్తిగానే ఉపదేశించారని చెప్పన్నారు అనుకోండి శంకరమాసీ చెప్పేస్తాను అందుకే అక్కడ ఉండే తత్వాన్ని పట్టుకుంటాం తప్ప దానికి పేరు మీద సన్నద్ధం సో ఇలా చేస్తారు ఇలాంటి ఈ ప్రాబ్లమ్స్ అంతటా ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ చెన్నమయా మిశ్రానికి ఉన్నాయి చెన్నమయా స్వామి వేదాంతం వేరు దయానంద వేదాంతం వేరు అలా ఎవరైతే అలా ఆ విధంగా ఎవరైతే దాన్ని బిల్డప్ చేస్తున్నారో వాళ్ళు నామరూపముల యొక్క పంద్యాలు చిక్కుకుని ఉన్నారు అని అర్థం ఇంకా నామరూపాలను వదలలేకపోయినారు ఇంత దంటాలు పడి ఆఖరిని మొత్తం సప్త సముద్రాలు దాటి ఎక్కడ పడుతుంది రావుతుంది మరి మహామాయ అంటే కనుక ఈ శూన్యవాద పక్షాన్ని మళ్ళీ పని కట్టుకుని నిరాకరించటం అనే ప్రయత్నము మేము చేయటం లేదు మాకు చేయాలనే ఉత్సాహం లేదు ఎందుకంటే విజ్ఞానవాద పక్షాన్ని నిరాకరిస్తే అదే ఎక్కువ దే డిజర్వ్ ఈవెన్ టు బీ రిప్యూటేడ్ అక్కడికి మంత్రం పూర్తయి తర్వాత నయత్ర వీళ్ళు నిద్రపోతున్నాడండి ప్రస్వపితి అంటే గుర్రు పెట్టి మళ్ళీ నిద్రపోతున్నాడు గట్టిగా నిద్రపోతున్నాడు నిద్రపోగాతనన్నాడు ఆ భార్య పుట్టినరోజు హని So today, uh, happy birth today, I will give something to you today. Madhu birth today kada, aur chai, ee rastri ki nenu gurru petta, no. That is the gift he gives. How? How? How can he do that? If he can do that, he can do it every night. Why only that night? Adi vada, he no longer does. యత్ర పరస్ఫీ అంటే వీడు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు అప్పుడు వీడు ఏం చేశాడు ఇప్పుడు వీడు జాగ్రత్త అవస్థలో నిర్మాణం చేసుకున్నాడు కదా ఏమిటి నిర్మాణం చేసుకున్నాడు ఈయన నా భార్య వీడు నా పిల్లలు ఇది నా ఇల్లు ఇది నా బ్యాంక్ అకౌంట్ అది ఒక వీడు నా బాగుమతి వీడు మేనతో కొడుకు మేనమావ కొడుకు వీడు బంధువులు అది ఇంకో ఇది నా కులం వీళ్ళందరూ నా కులం వాళ్ళు మా బంధువులు అది ఇంకో లెవెలు ఇది మా మతం వీళ్ళందరూ మా మతం వాళ్ళు వాళ్ళు పరాయి మతం వాళ్ళు వాళ్ళు మనకి శత్రువులు వీళ్ళు మనకి మిత్రులు ఇది ఒక ఈ విధంగా వీళ్ళు పెద్ద సంసారాన్ని బిల్డప్ చేసుకున్నాడా లేదా చేసుకున్నాడు ఇప్పుడు గురువు పెట్టి నిద్రపోయే ప్రయత్నంలో ఉన్నాడు నిద్రలోకి దాడుకుంటున్నాడు దారుకుంటుంటే వీళ్ళు బిల్డప్ చేసిన సంసారం అంతా కూడా ఏమవుతుంది పోతుంది ఎవరు పోగొడతారు దాన్ని దేవుడు పోగొట్టారు వీడే పోగొట్టుకుంటాడు వీడే పోగొట్టుకుంటాడు కాదండి దేవుడు పో అసలైతే ఆ దేవుడు వీడే ఆ దేవుడు వీడే తత్వం వస్తుంది కదా సో వాడు సర్వాలతో మాత్ర ముపాదాయ ఉపాదాయ మపాదాయ ఆ దేవుడితో ఆయనే చెప్తారు శంకరులే చెప్తారు సో స్వయం విహర్చ స్వయం నిర్మాయ ఈ సంసారాన్ని పోలగొట్టింది వీడే నిర్మాణం చేసేది వీడే తర్వాత దేనితోటి పోలగొడతాడు దేనితో నిర్మాణం చేస్తాడు స్వేన భాష స్వేన జ్యోతిష తన ప్రకాశంతో అదంతా శంకరులే చెప్తారు అన్నాము అస్య లోకర్వామపాదాయ శంకర్లే చెప్తారు అదంతా ఓకే స్వయం విహత్యానే పోలబుద్ది స్వయం నిర్మాయ అంటే తానే నిర్మాణం చేసి స్వేన భాష తన ప్రకాశము చేత స్వేన జ్యోతిషన తన దీపము అదే అదే అయింది ఎవరైనా ఎగవే సెంటర్లో చూస్తారు ప్రస్వపితి వీళ్ళు నిద్రపోతున్నారు ఏమండి ఈ నిద్రలో వీడి కళ వచ్చిందనుకోండి ఆ కళని ప్రకాశింపజేస్తే జ్యోతి ఏమిటవుతుంది వీడే అవుతాడు అత్ర ఏం పురుష స్వయం జ్యోతి భవతి అంటే ఇది ఉడితే చూడడానికి నిద్రలా అనిపించినా ఆ మధ్యలో స్వప్నం ఏదైనా ఆ స్వప్నం ఉండి ఉండాలి సో ఒకవేళ స్వప్నం లేదనుకోండి స్వప్నం లేకపోతే అనే నిద్రావస్థ యొక్క సర్వము యొక్క అభావాన్ని వీడే ప్రకాశింపజేస్తూ ఉంటాడు సో సర్వమును వీడే ప్రకాశింపజేస్తూ ఉన్నాడు కాబట్టి పురుషుడు వీడు స్వయం జ్యోతి ఒక ప్రతిపాదన జాగ్రత్త అవస్థలో వీడు అని చెప్పడానికి ఇబ్బందులు ఎదురవుతాయి ఎందుకని ఓవైపు సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన అద్భుతంగా ప్రకాశం ఉంటాడు ఎంత ఎండ కాశిస్తున్నాడు అంటే సూర్యుడి మధ్యన స్వయం జ్యోతి అనాలంటే భయం నష్టం నేను స్వయం జ్యోతి అంతలా ఆయన ప్రకాశం చేసి మొత్తం జగత్తునంత తప్పింప చేసిస్తూ నేను స్వయం జ్యోతి నవలని అనే సమస్య చీకటి పడిందంటే చంద్రుడు ఇదిగో నేను ఉన్నానని ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు చాలా మట్టుగా కన్ను ప్రకాశిస్తూ నేను చూసుకున్నాను అంటుంది కన్ను మనస్సు అంటుంది అన్నీ నేనే తెలుసుకుంటున్నాను అంటుంది సో ఇన్ని సమస్యలు ఇన్ని జ్యోతులు ఉండబట్టి ఆత్మస్వయం జ్యోతి అని నిష్కర్షంగా తెలియదు ఇది ఎలాగంటే ఫోన్ ఉన్నప్పుడు అది అది ప్రకాశిస్తూ తెలియాలంటే దీపం ఆర్పేయాలి దీపం అర్పిస్తే దాని ప్రకాశం స్పష్టంగా తెలుస్తుంది ఆ రకంగా ఈ సూర్యుడిని చంద్రుణ్ణి ఆర్పియ్యాలి ఆర్పేస్తే అప్పుడు ప్రకాశించి ఇది మిగిలి ఉన్నట్లయితే అది ఓ ఆత్మ స్వయం ప్రకాశము అని మనం చెప్పగలుగుతాం అదనక చర్చ ఇప్పుడు పెద్ద చర్చ మళ్ళీ పెద్ద జరిగదు కొంత చర్చ గలదు ఇప్పుడు దేనిమైన భాష్యం చూద్దాం సహ యహ ప్రకృత అది ఈ ఆత్మ సహ అంటే అది అదంటే ఏమిటి ఏ ఆత్మ గురించి మనం ప్రస్తుతంలో చర్చ చేసుకున్నామో ఆ ఆత్మయే ఆత్మ జ్యోతిస్వరూపము అని ఇంత ఎన్ని క్లాసులు చెప్పుకుంటూ వస్తున్నాము సో ఫిజికల్ సైకలాజికల్లు రెండింటినీ ప్రకాశింపజేస్తూ ఉండేటువంటి ఆ చైతన్యము అది ఏ ఆత్మ ఆత్మ ఏం చేస్తోంది ఎత్ర ప్రకర్షేణ్వాపం అనుభవతి అది స్వప్నాన్ని దృఢంగా నిద్రపోతాం ప్రకా ప్రాంతి ప్రకాష్ణ అతిశేవించి నిద్రను అనుభవిస్తూ ఉన్నది అలా అనుభవిస్తూ ఉండగా అది స్వప్నంలో ప్రవేశిస్తుంది నిద్రపోవాలి స్వప్నంలో వెళ్ళాలంటే నిద్రపోకుండా స్వప్నంలోకి వెళ్ళేటంటే దాన్ని ఏమంటారు పగటి కళ్ళలు అంటారు పగటి కళ్ళలను వాటిని కూడా జాగ్రత్త అవస్థలో పడేశారు వాటిని వేరే వాటికి ఇంకో వేరే ఓ స్టేటస్ ఇవ్వలేదు ఎందుకంటే వీడి జాగ్రత్త వ్యవస్థ అంతా కూడా స్వప్నమే కాబట్టి వాడు పొగ పొగలంతా స్వప్నమే పొగలు కనే కళలు కూడా ఆ స్వప్నంలో భాగంగానే ఉంటాయి ఇవి నా భార్య వీళ్ళు నా పిల్లలు వీళ్ళు నా కొడుకు వీళ్ళు నా కూతురు ఇదంతా స్వప్నం కదండి ఇదంతా స్వప్నమే చూస్తున్నాడు కవిడీ ఆ సంగతి తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది వీడు అనుకుంటూ ఉంటాడు అలాగా అందరూ ఊహించుకుంటూ ఉంటారు ఎవ ఎవరి ఊహలు వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు ఊహించుకున్న ఆ ఊహాలోకాల్లో జీవిస్తూ ఉంటారు అవతారికి అవలేదు అదేంటి అవతారికి అదంతా కూడా సంగ్రహంలోకి పోతుంది లేదు ప్రాసెస్ మీకు ఎనిమిదో మంత్రం కూడా వెళ్ళిపోయింది కాబట్టి కొంత సంగ్రహం చేశాం కదా ఎందుకంటే ఈ పుస్తకం ఉన్నా నేను ఏం కదా ఇండియో ఈ పుస్తకం మీకు నేను ఏర్పాటు చేస్తా లోపల ఉన్నాయి వచ్చే కాబట్టి ఏ కాలం ఉందైతే దృఢమైన నిద్రను గురువు పెట్టి అప్పుడు మీరు కలగ గురు నిద్రపోతున్న వాడు కలగ కళ కళలో చూస్తున్నాడు కదా చూస్తున్నాడు తెలుసుకుంటున్నాడు అంటే కళలో వెలుగుండ ఆ బిలుగు వీరికి ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు మీరు చీకటి గదిలో ఉన్నారండి లోపల ఉన్న వాటిన దీనికి దీపాలు ఏం లేవో ఎలక్ట్రిసిటీ లేవు కానీ సడన్ గా లోపల ఉన్న వాటినన్నింటినీ మీరు చూసేసి లిస్ట్ కింద చెప్పేస్తున్నారనుకోండి అంటే అర్థం ఏంటి బైక్ నుంచి మేము ఏ దీపాలు ప్రొవైడ్ చేయకపోయినా ఎలక్ట్రిసిటీ ఏర్పాటు మీరు చేయకపోయినా మీకు ఏ దీపాలు లేవని మేము అనుకుంటూ ఉంటే మీ దగ్గర ఏదో చిన్న సైజు బ్యాటరీ రేట్ ఏదో ఉందన్నమాట అది వేసేసుకుని దాన్ని చూసేస్తున్నాడు అన్నమాట అవునా ఈ స్వప్నం అలాంటి వీళ్ళు గురువు ఇప్పుడు వీడి దగ్గర సామగ్రి ఏముంది ఏమీ లేదు ఏమీ లేదు ఇప్పుడు సడన్గా స్వప్న ప్రపంచాన్ని ఆవిష్కరించి దాన్ని దర్శిస్తూ ఆ స్వప్న ప్రపంచంలోకి కావలసిన రా మెటీరియల్ వీడికి ఎక్కడి నుంచి వచ్చింది అది చర్చ ఓకే తదాముపాదాన కన విధినాధ్యం స్థానం ప్రతిపద్యు అది అప్పుడు వాళ్ళు ఆ నిద్రావస్థయంలో ఉంటూ స్వభితి అంటే సంధ్యం స్థానం ప్రతిపక్ష సంధ్యస్థానము అంటే కళ సంధ్యం స్థానం అంటే స్వప్నం ఎందుకంటే స్వప్నం ఏది ఇప్పుడు నిద్రపోతున్నాడు ఆత్మ చైతన్యమే ఉంటుంది మనస్సు ఉండదు ఇంద్రియములు ఉండవు దేహం ఉండదు జగత్తు ఉండదు జాగ్రత్త అవస్థ ఆత్మ చైతన్యం ఉంటుంది మనస్సు ఇంద్రియములు దేహము జగత్తు అన్ని ఉంటాయి ఈ రెండింటికి జంక్షన్ ఏమిటో చెప్పండి స్వప్న అవస్థ జంక్షన్ అంటే ఆత్మ చైతన్యం ఎలాగో ఉంటుంది అది కాకుండా మనస్సు ఉంటుంది ఇంకా దేహము జగత్తు ఉండవు మనస్సు ఆ మనస్సు ఏం చేస్తుందంటే కదలడం ప్రారంభిస్తుంది ఇంద్రియములు దేహము జగత్తు కదలిక ఉన్న అది కూడా కదులుతూనే ఉంటాయి వాటి కదలికే ప్రస్తుతానికి లేదు కాబట్టి ఈ స్వప్నం అనేది ఇటు నిద్రావస్థ ఏ కదలిక లేనిది అన్ని కదలే కదులుతూ ఉన్నది ఈ మధ్యలో ఇన్ బిట్వీన్ జంక్షన్ లాగా కదలిక చిన్నగా ప్రారంభమైనది అంటే మనస్సు ఒక్కటి కదులుతూ ఉన్నది దాన్ని జంక్షన్ అని సంధి ఆ సంధిలో ఉండేది కనుక సంధౌభవం సంధ్యం వీడి మీద ఒక అధికరణం ఉండదు బ్రహ్మసూత్రాల్లో మంచి అధికరణం ఉన్నది మీకు చెప్తాను అనేది కాబట్టి ఆ సంధ్యస్థానమును వీళ్ళు పొందుతున్నారు ఆ సంధ్యస్థానాన్ని పొందాలి అంటే కొంత రా ఉండాలి కదా ఎందుకంటే జగత్తంతా నిర్మాణం అవుతుంది ఆ జగత్తుకి రా ఉండాలి అది మనస్సు ఆ నిర్మాణమైన జగత్తు ప్రకాశించాలి అంటే ప్రకాశం ఉండాలి అది ఆత్మచైతన్ నిజ అది చైత ఓకే అలా స్వప్నస్థానంలో నిద్రావస్థను ఉండి అదే గాధ నిద్రలో నుండి స్వప్నంలోకి వీళ్ళు వెళ్తున్నప్పుడు ఏ ఉపాదానం ఉపాదానం అంటే మెటీరియల్ కిముపాదాన బహుడి కహ ఉపాదాన ఎస్య సహా కిముపాదాన ఉపాదన పుల్లింగం చేన పుల్లింగ ఉపాదానం న పుంసలింగం అనుకోండి కిమ్ ఉపాదానం ఎ సముపాదాన బహువ్రీహితమాసే ఉపాదానముదా వారి కిధినా ఏ ప్రయత్నముతో ఏ పద్ధతితో అంటే ఏ కదలికతో స్వపితి అంటే సంధ్యము స్థానం ప్రతిపద్యతే సంధ్యస్థానాన్ని వీళ్ళు ఏ ఉపాయంగా పొందుతాడు అనేది చెప్తున్నారు స్వయంత్ర ప్రస్వపితి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి ప్రస్వపితిలోంచి స్వపితిలోకి మీరు వచ్చేయడని మీరు దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి అక్కడ ఉండే వాక్యాన్ని బట్టి ఎందుకంటే తర్వాత ఏమంటున్నారు ఈ అన్నీ నిర్మాణం చేస్తున్నాడు వాటిని వాడే ప్రకాశింపజేస్తున్నాడు అంటే అది స్వప్నం ప్రస్వపితి అంటే గాఢ నిద్ర గాఢ నిద్రలో మరి వాడే నిర్మాణం చేయటం అన్నీ వాడే ప్రకాశింప చేయటం అనేది ఉండదు కదా మరి అంటే గాఢ నిద్రలో నుండి స్వప్నంలోకి వచ్చి ఇవన్నీ చేస్తున్నాడు అని నేను ఇంక్లూడ్ చేసుకోవాలి ఓకే అది ఎలా చేసుకున్నాడు అనే విషయాన్ని ఈ మంత్రము చెప్పుతున్నది సూచ్యే ఎలాగంటే అస్య లోకస్య సంవాదతో మాత్రామపాదాయ అంటే దాని ఈ జాగ్రత్త వస్థలో అన్నీ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి శబ్ద స్పర్శ రూపరస గంధములు ఉన్నాయి సుఖదుఖములు ధర్మాధర్మములు పుణ్యపాపములు అన్నీ ఉన్నాయి ఇవన్నిటిలో ఒక చిన్న ఆస్పెక్ట్ తీసుకుని నిర్మాణం చేసుకుంటాడు మొత్తం జాగ్రత్త దీంట్లో పట్టుకొస్తాడంటే ఇంకా అది స్వప్నం ఎలా అవుతుంది జాగ్రత్త అవుతుంది తెలివి వచ్చిందనే భార్యా పిల్లలు బ్యాంక్ అకౌంట్ అన్నీ వచ్చేసాయి అనుకోండి తెలివి వచ్చిందనమాట కప్పు కాఫీ దాయి అయి కూర్చున్నాయి అలా కాదు వ్యాగ్ర వ్యవస్థలో వీళ్ళు బిల్డప్ చేసిన సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏ పార్ సమ్ స్మాల్ ఫార్క్ పికప్ చేసి అక్కడ ఓ ప్రపంచాన్ని నిర్మాణం చేసుకున్నాడు అస్థి లోకస్య సర్వాపత మాత్రం అపాదాయ అన్నింటినీ కలిగి ఉన్న ఈ ఈ లోకము అంటే జాగ్రత్త వ్యవస్థ ఒక అంశమును పట్టుకుంటుంది